మీకు ఎలాతో చేయగా నడుచుకో నువ్వ అంటే తమ్ములు తమ్మురాదేమంటాడు కురు సభ పుట్టిన తలము హరియంతనుమానము లేదని మర్దనమున్న కయ్యడు వెనవుం చే జనాడున్నాడే చెప్పినాడు అనుసా ఇక మనకు సంధ్య అనేది లేదు వీర్థమునకు బయలుదేరవలసి ఉన్నది మనము అని అద్భుతం చూచి మాకు తన్మచ్చు లేకుముందుని చూచి ఏ ప్రభు మాకు తన్మచ్చుచి ఉన్నదే ఆ కర్మము అమ్ము పొందకుండా ఎలా ఉండును విధానం చూడవయ్యాడు శ్రీకృష్ణముక్యముల పూల వెనక మీకు వేరు బావుగా ఉపాయము లేదయ్యా అతితో బతుని చేయ దూచిన భక్తి సుయోధను తోట వ్యర్థమైపోగా నన్ను బంధించడానికి ప్రయత్నం చేసినారయ్యా వాళ్ళంతా ఇంకా వారితో మనకేమి అనే తన పుత్రునిపై పాపము లేకునికి సమరం నీకు పాపము లేదు పాడు లేదు ఇక యుద్ధానికి సన్నద్ధుడు అని జగ చెప్పినాడు స్వామి తమ్ములన్న ముందుకి నిలిపింటి సమయమునందు వారయ్యే అతండు వారుల గణితూ ఉన్నారట వారిని అమ్మరాజు బాహాగ రూప వివిధ వ్యూహ విధు కలిగిలు నడపి సోత్సాహం మునకోస్తూ చేపతలు నవ్వడకోంగా మనకు యుద్ధము దప్పదు కనుక మన ఏ దక్ష ఊహిణల సైన్యమును ఆ చక్కగా నడిపింపగలిగినటువంటి యొక్క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 ఆయన అయితే బాగా ఉండునని నాకు తోచుతున్నది అన్నాడు తదనంతరం ధనం చేయండి తనియే ఆ నగురుడేమో స్వపదులు చేస్తే బాగా ఉండును అంటే ఆ అర్జునుడేమంటాడు గొర్రములు కవచము అంగుల పొజి మొదలైనటువంటి సాధనముల విశువానితో కూడా సైన్యముడని తలకదా కాబట్టి ఎట్టి దొట్ట జ్యుమ్ అడే సర్వ సైన్యాధిపతిగా కొండటానికి తగులని నాకు తోపుతున్నది తగులో కాబట్టి దృష్టజుమ్ముడు దప్ప మిగిలిన వారెవరు ఆ పీపుని యొక్క తాకున్నదే ఛాటికి ఓర్వదేరు గనుక దృష్టజుమ్ముని సర్వసన్యాధిపతిగా చేసి అతని తమ్ముడు వేపును సంహరించడానికి పుట్టినవాడు కనుక శిఖం ఒక దండనాదు ఒక అక్ష ఉనికి అధిపతిగా ఆయన్ను కూడా చేయవలయును సకల చరాచర తారేది సభయము నుండు గోవిందుని చూపి సకల చరాచర తారతమ్యములు తెలిసినటువంటి మహాపురుషుడు మనకు సర్వేశ్వరుడు నాడిక్కడ మహాత్ముడు నిరూపించిన వాడుగా వారు ఎవరని చెబితే వారే మనకు అరుడయుదాపోతనుభిషేకంపు నట్లోకెల్ల ముఖ్యుడుగా కన్నా అంటే చెప్పినట్టుగా నృత్య వాడయా సర్వసత్యానికి కాబట్టి అభిషేకం చేయవలసింది ప్రత్యేక నాయకులను అంటే స్వామి మిగిలిన ఏడు అక్షోహులకు ఒక్కొక్క అక్షడికి ఒక్కొక్క నాయకుడు వారిని కూడా తమరే నిర్ణయించవలసింది అన్నాడు దేవకి నందను నియే అంటే ఏమంటాడు స్వామి పాంచాలపతి పరాధి అయిన పాంచాలపతి విభుడు గల విరాజుడు సాక్షికను అది భయంకరము అయిన సాక్షికయుతనయుడు చెవి యొక్క సహతే కుమారు జరాసంగని కుమారుడు చవిధముడైనటువంటి యొక్క సహజేవుడు చేకితారు ఉత్తముడైనటువంటి యొక్క చేకితారుడు శిశుమారుడైన చుట్టకేతుడు శిఖం ఆ ఇద్దరంగు మనం ద్వారా చేరినటువంటి వాడు శిఖండిని రక్తి కలరు తాల పెంపు గల రుక్ కుమిట్టంపు గలరు కోదు పొదులుగా చేయహిణులకు ఏడు అట్సోహిణులకు అధిపతులుగా చేయవయ్యా నీ ఎంతో మహా అభిమానము ప్రేమ అస్యము బలము కలిగినటువంటి వారు నిశ్చయించి దృఢములు అది నిశ్చయించి పురు బలమున్నదే అంత ఎక్కువ ఉన్నప్పటికీ అది నిస్సారముహీనమైనటువంటిది మన సైన్యమంతా పుము చాలా కాలం కలిగినటువంటిది పంచాలనాథ ప్రముఖులభిషేకించి వారు చెప్పినట్టుగా పాఠపతుడు మొదలైన వారిని అందరినీ ఒక్కొక్కడికి అతిపతిగా అభిషేకించి ఎందుకు వాడు అందువల్ల శ్వేతుడనే పేరు వెలిగ కలిగి ఉన్నాడు దృష్టి అట్టి సర్వసాధిపత్యము విని విశేష దృష్టితో చేయించిగా నియమించి కౌరవులతో కురుక్షేత్రం మనకు విజయం బోధమని చెప్పి ఆ యుద్ధమునకు ఆ కురుక్షేత్రమున్నదే మహాపవిత్రమైనటువంటి యొక్క స్థానం గనుక అక్కడికి పోదాం సుమానము వారి నెల్ల ధనం కుదూపీకి వారి మొత్తాన్నంతా అర్జును కంటికి పోలి మాటదిలాద ఎంత తప్పు నంజీ ముద్దుకుని చేయు అర్జునా నీవు వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కంటికి రెప్ప విధంగా యే సమయమునందు ఎవరిని ఆదుకోవలసి ఉన్నదో ఆ ప్రకారంగా ఆదుకొని రక్షిస్తూ ఉండవలసిన పరమేశ్వరు గలది ఈ మొత్తానికి అవద్దు నీవు రక్ష అయితే నీకెవరయ్యా రక్ష దామోదరుడు శ్రీకృష్ణ స్వామి వారు నీకు రక్షగా ఉన్నాడు గనుక నీకు భయము లేదు అనే ప్రస్థాన భేది పరం ప్రస్థాన భేది ఉన్నది బయలుదేరేటప్పుడు వేసేటటువంటి భేది వేయించ వేయించవలసిందని ఆజ్ఞాపించినాడు బీదెండ కాకున్న బీదలు వాళ్ళ పచ్చి కోడలు మార్చి చేత కదా పచ్చి గోడ ఏ ప్రకారంగా పగులును ఆ ప్రకారంగా ధ్వని చేత వాయించిన ప్రస్థాన భేది వాయించగా ధ్వచేత దిక్కులన్నీ పగిలిపోయిన పొలబడియే ఆ కాగినటువంటి అసలు కదా అలా పొంగును ఆ ప్రకారంగా సముద్ర జలం అంతా పొరంగి ఆ యొక్క ధ్వనియే జల ముచ్చిన చేప మెన్నంత పోరపి ఆ పడవ మీద ఆ గగనమంతా పూరడిల్లి పోయింది కుల పలు వద్ద పెద్దది బాబో ఉన్నట్ల తెలగే ఆ కుల పాలు బతములన్నీ కూడా తారాగతి వద్దాం వచ్చేలా ఆ త్వరి చేయులు ఆ ప్రకారంగా త్వరి వలికినవిధమున తిరిగే తిరిగి తిరిగింది ప్రయాణ పేది భూతి నిశ్చిత ప్రయాణ పేది ఉన్నదే దాని యొక్క నిక్షలమైనటువంటి బహంకారం సరిచేత ఈ ప్రకారంగా జగత్తు అవత్తు కంపించిపోయింది పెళ్లికి ఆ పెళ్లికి పోయినట్లుగా చక్కగా అలంకరించినారట తమ దేహము అనేక ఆభరణముల చేత వర్తముల చేత పుష్పమాల చేత అలంకరించుకున్న వారై ఆ పాండవుడు సర్వేశ్వరుడు మిగిలినటువంటి రాజులంతా సముద్రంగా ద్రౌపది ఉన్న తోటికి వెళ్ళినా మహాదేవి నామంతడం కథ కలితాక్షతమ్ములుగా మహాదేవి ఉన్నదే ద్రౌపది దగ్గర ఆరోగ్య వారై పుణ్యశలంతా అనేక విధము మంగళత్ విజయం అక్ష పువ్వులు మొదలైనటువంటివన్నీ కూడా చల్లగా వాటిని గ్రహించి మంగళకరములైన శనములు గోచరిస్తూ ఉన్నవి వారికి గుండి ఉన్నదే సౌహమైనటువంటి గొడుగు కట్టినాను అది ఎలా ఉన్నది అంటే ఆ చంద్ర వంశపు రాజులు కనుక వారు మోరు మరి యొక్క ప్రయాణ సమయంలో తోల్టానికి వచ్చిన చంద్రుడా ఏమి అనేటట్టుగా భాషించింది సుమంగా వనమాల ప్రకాశిస్తూ ఉండగా ఆ చాంధర్వాస్త యొక్క పక్కములు ధరించి హరియప్ అన్న పైన నగలి మీద చుట్టూ ఎక్కినాడు సర్వేశ్వరుడు హరవధ్వజాన్ని మెరుగులంబు తెత్తులు సరస్వచ్చినటువంటి దాని యొక్క రత్కాంతుడు గగడ బాగా ఆవరిస్తూ ఉన్నది వాడిని ముందు ధరించిన చలిపొకము నల్లమే కంచి యొక్క భూపతికి దేవదత్త దేవదేవు పంచజయంగా పలుకుంగా వచ్చినట్టు వాడై ఆ తమరాజు సన్నిధికి వచ్చి నమస్కరించినటువంటి వాడై యుధోద్ధామంతా పునర్జో మీద వచ్చి ఆ భీముడు నకుల సహదేవుడు సమస్తమైన రాజులంతా సమస్తమైన ఆయుధములు కలిగించి రతముల మీద ఎక్కినటువంటి వాళ్ళ వారంతా వచ్చినారుహా భయంకరంగా కూడా ఉన్నది ఆ ప్రకారంగా బయలుదేరినాడు పరిచారకులు పట తీసుకొని గుణారములు వేయటానికి ఏనుగులకు రథములకు యొక్క గుణములకు కావలసినటువంటి యొక్క పరికరములన్నీ పండ్ల మీద రథముల మీద బయలు చేసినారు వారంతా సముద్రం గత బయలు చేరిపోతూ ఉన్నదా అన్నట్టుగా ఉన్నది ఆ సైన్యములకు దేవతాయతనకు నలదడి కాకుండా పరిహారం దేవతాయతనములకు ఏమి సందడి కలుగుకుండా వాటిని పరిహరించి సైన్యములు పోలిచ్చినారుణ్య నది పంత విడుదలగా నిరూపించి నిలిచే ఆ హిరణ్వతి అనే యొక్క నది దగ్గర తమకు విడుదలగా నిరూపించి అక్కడ విడిసినారు పాండవులు కన్నాటలతో వేదోలకమున్నులయ కరువెల చారుల వలన విజయమంతా కూడా అలా పాండవులు ఎత్తి వచ్చినారు అని విని విని కూడా వినని మాటలు చెప్పు నాడే శ్రీకృష్ణ స్వామి సంధికి వచ్చాడు కాని మనం అంగీకరించలేదు ఆ కోపం చేత పోయి ఎన్ని చె కాబట్టి మనం కూడా వయలుదేరిపోవలసిన మనకు కురుక్షేత్రమే దుశ్శాసో కన్ను కంఠారపతి సమస్త సమకట్టు అని దుశాసీవు కనుడుని సమస్తమైన విషయాన్నంతా సమసిద్ధము చేయవలసింది సరుకులుపైసేయులు మానుల తిరుగుడు సమరుత్సాహ తింద్రోదయం ఆహార ధాన్యములు వంటపాత్రలు ఆ గుారములు ఇవన్నీ కూడా ఆ సమకూర్చుకోవలసి ఉన్నది గనుక వాటినన్నిటినీ సమకూరుస్తూ ఉన్నారట ఆ మహాసమ్మ చంద్రోదయ సమయముందు సముద్రం కదా అలా గుర్ని ఆ ప్రకారంగా భూమి హిపుపురము అపరటి నమ్ముకోవటం రోజున దుర్యోధనుడు వచ్చి కొలువుకోటే దుశాసన ప్రముఖ నిఘల సహోదర పలుకుతుందయే దుశాసనుడు మొదలైనటువంటి యొక్క సహోదరులతో కూడి అది భయంకరుడు ద్రోణాచార్యుడును ఆ సత్తు భయంకరుడైనటువంటి యొక్క యుందో రాధాసు ఆయుద్ధం అంటే మహోత్సాహం కలిగినటువంటి అక్క కటుడు శరతత్వేది అశ్యునో ఆ శరతత్వవేది అశ్యువ బాహావి కుందు ఆ పరాక్ర పని చేయనటువంటి యొక్క బాక్యుడును ఆ శౌల్యము వైభవము చాలా ఉన్నటువంటి యొక్క శల్యుడును ఆచార్యులు కనుక ఈ పదకొండు మంది మన యొక్క పదకొండు అక్షోహు నెలకు యునుమతి నిశ్చయించి వారి పిలిపించి తగు మాటలాడి వారిని ప్రార్థించి ఆ దుర్యోధనుడు సకల మున పునభిషేకము కనుడోత్సవం కనుక మీ యొక్క వారి చెప్పి వారికి అభిషేకం చేస్తున్నాడు తమగట్టి రాధా తు పితా బహుపాలికి వారి లోనిస్తూడా తీసుకొని ఆ పితాపహున్నాడే బీటుల దగ్గరకు పోయి ఆ ప్రణాపము చేసి ఆ పాదముల మీద పడి నమస్కరించి ఆ స్వామి పదకొండు మందిని పదకొండు అక్షోహులకు అధిపతులుగా నిర్ణయించినాను నేను అభిషిక్తున్న చేతులు ఒక చేతులు జోడించి ఏమంటాడు ఆటిని మనలు నేను తప్పు కదా బహుదేశ నేర్చనగా నేర్చునే కానీ వీళ్ళంతా వివిధ దేశస్తు ఒక దేశం కాదు ఒక ఊరు కాదు ఒక పట్టణం కాదు కాబట్టి వీరందరికీ ఒక నాయకుడు ఉండవలసమా అలా లేకపోతే ఎవరితో చెదిస్తూ ఉంటారు కనుక దానికి పొలు మనిషి వాడు సమస్తమైన సైన్యములకు అధిపతిగా ఉండవలసి ఉన్నది ఆ నక్షత్రములకు చందుని మాదిరిగా కౌరవుల చేసిద్ధ చరిత్ర ఈ సర్వ సైన్యాధిపత్య భారమున్నదే అది నీవు ద్రహించి మమ్మూ ఈ తరంగము నుండి దరిచేత్త వయ్యా సర్వసైనాధిపత్యము నిర్వహించుకు నీవు దక్క నిన్నొక్కరుడు నీ వైరసి చెప్పువా కలెది ఆ నీవు దక్క మరి ఒక్కరు లేడుస్ మా సర్వసములకు దగినవాడు ఉంటే నీవు చెప్పవచ్చును ఆదేమంటాడు మీరు పాండు సుతులు మీరు పాండు సుటలు ఉన్నది పాండవులు ఇద్దరు నాకు సమానమయ్యే ఉన్న రూపలుకవలయుగయ్య మీన ఒత్తు మీలో నన్న జికి తన్న మునకు నిజితమిది అంగ కనుక అభిప్రాయం ఉన్నదే నా మనస్సులో భేదము లేదు గాని మీ దగ్గర ఉన్న కారణం చేత యుద్ధమైతే మీ పక్షాన వచ్చే మాట విశయము నేను సేనాధిపత్యముషులంగా సైన్యాధిపత్యమునకు నన్ను ఉండమని చెబుతూ ఉన్నావు గనుక అలాగే ఉంటాను నన్ను ఎదుర్కొని మార్చుకోగలిగినటువంటి యొక్క సూర్యుడు జగత్తులో లేరు కిరీటికి నొక్కటి నేను అవ్వలేకు ఆ కిరీటి ఉన్నాడే అర్జను ఒకరి నేను జయించలేదు ఎందువల్ల అంటే అతడు అదే దివ్యాక్ సంపాదించినాడు తపస్సు చేసి ఆ కారణం చే తా ఒకరిని జయించలేదు పెట్టి తక్కువ పాండే వాటి మీద మాత్రం తెగించి పట్టం సుమా ఎందువల్ల నాకు చేతులు రాగో వాటి పట్టడానికి వారు కూడా నా మీడిగా రాదు మాటించి నన్ను కొట్టలేడు వారు కూడా అప్పటి తగిన భంగి అయ్యదు నది ఎట్టుండే అప్పుడు ఇది పోతాము అవి ఎలా ఉండు నువ్వు అది ఎట్టుండే నన్ను అండ తేజ పొరుపు కనులు పంపితే పంపు ముందు లేదు నన్ను పంపుతానంటే అలా అలా చేకల సేనాధిపత్యం నేను అది చేయగా నేను సర్వసైన్యాధిపత్యాన్ని వహించడానికి వీలు లేదు ముందు కనుడు అంటావా లేకపోతే నన్ను నన్ను అంటావు క్యాల్సవయ్యా కన్నుల్ కౌరవ పడితో ఎట్లనే అంటే కన్నుడేమంటాడు ఎప్పుడు కొత్త చెప్పిదిగానే ఎప్పుడు పీతుడు నేను అప్పుడది వచ్చు అతను సభలో నల్ల ఇప్పుడు కొట్లగానే చెప్పడం ఎందుకయ్యా పీతుడు పైతే గాని నేను ఇష్టములోకి అని ఎప్పుడో చెప్పాను స్వాంగా నట్లగాక సమర్వసేనాధిపత్యంధనకు నీయ భీష్డు అంటే సరే అలా అయితే కట్టు అన్నాడు గడిచ కట్టవలసి అంటే ఆ సర్వ సైన్యాధిపత్య పట్టమున్నది దాన్ని పంచినాడు ముఖముల చేత మంత్రముహిత సైతుందయ్యే ఔషధులన్నీ అందులో వేసి పురోహితులతో కూడా కలిసినటువంటి వాడై తగిన మంతముల చేతంతముల చేత అభిషేకించిన విలుసుని పూపిలను తూ పట్టంపు గట్టి అని చేసి చూపి వీరికందరికీ తమరేసు మా ప్రభువులో అందరినీ నడిపించవలసినటువంటి వారు అని సర్వసం కట్టినాడు పాఠాదం గురిసేష్ సర్వసన్యాధిపత్యం కట్టే సమయంలో గగనము నుండి రాజు పట్టిన పడినవి రక్తం స్వరించింది నిశ్చమినా అత్తమై నగము పిడుగుల నగరమున గగను మేఘములేవి లేకుండా ఆ కరిపురం అంతటా కోడా పిలుగులు పడ్డవి దానికి జనలో దానా శాంతి ఆన తత్సరే దాని దేవిరా భయంకరములైన ఉత్పాతములు పెరుగుతున్నవే అని అంతా నిరుత్సాహపడగా భయములేదు మా దానికి తగినటువంటి శాంతి పౌష్ణక విధులన్నీ చేసినాడు దానాదులన్నీ చీదీ వెనుకున్న పొల్లవా పొల్లవడం వాటి కడుగు పోయి తనయగా నొల్లక పైనపు వీడ్కోన ఎత్త నడిపి ఎత్త వెడల గాంతారి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు కనుక వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకోవలసి ఉన్నది కనుక వెళ్ళి నాయనా యుద్ధానికి బయలుదేరిపోతూ ఉన్నాం సుమా ఒక మాట అన్నాడట వారి ప్రతివచనవులు గాని వారి యొక్క ఆశీర్వచనవులు గాని ఏమీ గ్రహించలేదటీ వద్దంటాడు ఏమోనని అని తను ఇంత వచ్చినట్లుగా నడిపేసి బయలుదేరి దుర్యోధనుడు కురుక్షేత్రముదరి ఎందు సర్వసైన్యము నిలిపి ఇటు రెండు వీళ్ళు సన్నద్ధములైన సమయము రామ్మా అటు పాండవుల యొక్క సైన్యము ఇటు కౌరవుల యొక్క సైన్యము రెండు వీడులు కూడా సన్నద్ధమైనవి కృష్ణుడు రాకీయ సంఘ యక్తము కౌరవ వీరుల పెళ్ళు కూడా గర్వాధతనా బలభద్ధుడు విని ఆత్తుడయే బా బలరామస్వామి విన్నాడు ఎలా ఆ రెండు పక్షముల వారు సమర్థమైనటువంటి యొక్క సైన్యములతో పోయి పురుక్షేత్రములందు విడిచిన సుమా రంగానికి అని విని గిందట అదే అదే అదే అదే శాంతి కుదరలేదు సుమా ఆ వీళ్ళంతా నాశనం అయిపోతారుగా పోలే తరంగములుందు అని బయలుదేరి వచ్చాయట పాండవుల దగ్గరకు వచ్చి ధర్మరాజు ధర్మనందనా ఆఖరకు యుద్ధానికి సన్నద్ధమయ్యారట అనదములు అయా చేసేదేమి లేదు కదా చేసేది ఏమేందుకు లేదు ఆ శ్రీకృష్ణ స్వామి ఉన్నాడే ఆయన సరిగ్గా చేసి అయిపోయేది ఆయన పరిశుద్ధంగా చేయవ సంధి చేయవరు అని చెప్పి ఉద్దేశంతో చేసినట్లయితే కుదిరేది కానీ ఆయన ఎందుకోవరి ఆయన ఆయనకి ఇష్టం లేని సంధి ఆ కారణం చేసి చెడిపోయింది కానీ వీళ్ళు అన్నదమ్ములిద్దరూ కూడా ఆయన తన్నురాలు ఆ తు ఉంటే చూడలేను నేను మీరు ఒక పట్టానికి కూడా రాను రావడానికి వీల్లే ఆ దుర్యోధనుడు భీముడు ఇద్దరు కూడా ఆ సృష్టిలో యుద్ధం వాడు తనుకుంటూ ఉంటే చూడాలేను కాబట్టి నేను మీ పట్టానా రాను అటు కౌరవ పట్టానా రాను నేను సరస్వతీ నది నది తీర్థంకు పోతూ ఉన్నాను తీర్థయాత్ర పోతూ ఉన్నాను కనుక నేను మాత్ర యుద్ధానికి రాను మా అని చెప్పిపోయాట దుర్యోధనుల మీద అభిమానం లోపల అభిమానం ఏమో దుర్యోధను మీద కానీ శ్రీకృష్ణస్వామి వారు పాండవులు పట్టానందువల్ల అభియానికి లేదు అవకాశం ఆయనకి తమ్ముఖ చిరిగి వెళ్ళిపోయారట రాజలోకములు ఆ ఇద్దరు నాదే పరరామ స్వామి రుక్ష్మి ఇద్దరు మాత్రం మిగిలిపోయారట మిగిలినటువంటి వారంతా కూడా ఇటు ఒకటో చేరిపోయారట జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులంతా సమయముల తృతరాత్రులు సంజీవి రావించే తని సమర్థుడై ఉన్నారు సుమా అధ్య సమయములో ఆ రాజ్య సమయము నుండు సంజీవుని రావించి ధృతరాత్రుడు ఎయ్యటి కానున్నది అది ఎయ్యడి కలదీసులకు కాక ఎదిల్ సంజయాగా ఏది ఎలా కదడు నువ్వు అది ఎవరు చెప్పలేడు దాన్ని ఆపేవాడు లేడు కనుక ఎప్పుడు ఇష్టం ప్రాప్తించింది రాజులకందరికీ రాజులంతా యుద్ధ రంగము చాగటం కూడా మంచి మా పుణ్యలో కురుక్షేత్రం రెండు వీళ్లు ఆ కురుక్షేత్రము చేరిన తరువాత ఏమి విశేషములు జరిగినవో చెప్పవలసింది కొడుకు మీద తప్పు పెట్టదవు ఎంతసేపు కొడుకు వినలేదు వాడు చేశాడు ీ తప్పు నీకు తెలియదయ్యా సుతరాడు సుతలాంగ నీకు తెలియకుండానే జోట ఆడారా తరువాత అరణ్యములకు వెళ్ళడం అజ్ఞాతవాసం చేయడం అదంతా నీకు తెలియదు అయ్యా ఇప్పుడు లేని లేని లేనిపోయినటువంటి అక్క తప్పు కుమార్తె మీద పెడతావేమీ వార్తలు విను తప్పు లేదు అంటే మాత్రం ఒప్పుకోబడద్దు మాని ఎందు కాకపోతే వార్తలు చెప్పమంటావా చెబుతాను నేను కనుక విచారించి పిలిచిని సమకూర్చుకని పిలిచి ఉలుకు శుని పొడుగువాడు ఉలోకం అంటే గొడ్డగోవా అని పేరు గొడ్డగోబకు పేరు ఉలోకమంటే వాడి పేరు కూడా అదేనట వాడిని పిలిచి ఆ పాండవుల దగ్గరకు పోయి మేము చెప్పమన్నామని చెప్పి నువ్వో ఫలాని ఫలాని మాటలు ఇవి ఆడిరావయ్యా అని చెప్పి చెప్పి పంపించాయటోధనుడు చెప్పగా అను మించిన మాటలు కొన్ని గలవు వినుగట ఓ ఎలా వెళ్ళి మన సభ చేసి ఉన్నాయట రాజులంతా కూర్చుని ఉన్నారు ఆ కుటారుములు ఆ అక్కడికి పోయి చెప్పాయట నీకు కొన్ని మాటలు చెప్పడం మని పంపించినారయ్యా అవి చెబుతారు నీవు కోపడవద్దు నీకు వెనవే నిన్ను నా బుద్ధిమంతు చెప్పుమని తులువ మాటలు ఎన్ని గలవుంటి ననుమాదమెంట్ లేక అంటే ఉలుగుడేమంటాడు కయ్యమ్ములకు పెద్ద కాలమేది పోతి పట్టి వచ్చిది గడు పరవశమున చాలా కాలం మారుణ్యవాస అజ్ఞాత వాసాదులన్నీ అనుభవించి బాధలు పడి కూచి పచ్చి నేటికి వచ్చినారు యుద్ధమునకు సంజయ్తో మీరు శంకలే కానీ ఎక్కుడు మాటలు పెక్కు గలవు సంజయ్ సంజయ్తో ఏవి శంకలేకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్న విషమా భాగము కోల్పోయిన ఎలుగ ద్రౌపది పద్యమునకు మంచి పంటపై తిది బాహుబలత్త విద్యలు సూప నని తలంచి నిల్వ వలై మీకు గలవాది నెలలను కూర్చి మోహరించుకుని గడంగి నడవు సమజములకు వెట దంకపోతే ఇంకా తప్పకుంక లేదు తనికి దొరుము మేము ఆ యొక్క దోదమునందు ఓడించినామని ద్రౌపదిని పరాభవించినాము అనే మహాబాధ ఉన్నది ఆ బాధతో వీరంతా ఇబ్బంది వచ్చినారు కనుక ఆ నీకు కావలసినటువంటి వారిని వాడవై యుద్ధములకు రావలసింది కొను యొక్క చేతి పలుపును ఆ ద్రోణాచార్యుల యొక్క విద్యా పాండిత్యము దాన్ని రుచి సూతులుగాని రావలసింది ఆ శ్రీకృష్ణ స్వామి వారి చేతులు మీ కాజ్యములన్నీ తీర్చుకోగలరు అని ఉన్నారు కనుక అలా తీర్చుకోండి వారిద్దరు మర్జనులకు బ్రతకవశమి బ్రతకటానికి అర్జునునికి సాధ్యపడదు సుమా వారి దివ్యాత్మ కౌశలం అంతా ఎవరికి తెలియంది కాదు అని భీమసేను భీముని డు నాడే పగలగొట్టి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేసినావు కనుక ఆ తాగ కలిగితే రావచి తాగవయ్యా ఇప్పుడు ఆశ్చర్యుని ఒక విల్లు తాటిపడ కలిగి వస్తువు గాండి వాసి తరువాత శ్రీకృష్ణ స్వామిని ఒక నిస్సహాయంగా తీసుకున్నావు మాయలు నింద్ర జాలములు మాటను కొన్ని వన్ని నన్ను వాటి ఎప్పుడు నవారని నీ వెతులాటితే వెయ్యేల పాండ్యం అంత ఎదురు పెట్టుకున్నందు ప్రయోజనము లేదు నీ శౌచ పరాక్రమం లేవద్దు చూడవలసింది ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ మాయలు పని చేయ ఇక్కడ మా సభలో కూడా చాలా మాయలు చేసినాడు కానీ మేమేమీ లెక్క చేయలేదు ఆ పీకు ఒక్కప్పటికీ పంచి ఇచ్చేది లేదు భూమి గాని సంపద కానీ సహదేవులు చెల్లింప మేవరింప బ్రోధ ఎంత చిత్తులయ్యున్న ఈ మాటలు చెప్పేసరికి ఆ భీమాలున్నాడే మహాకోపం వచ్చిందట ఎర్రనైనములు తట తట తటా అదర్ని గండములు ఆసనములు చలించిపోయినవి కనువని నవ్వుతూ నారాయణుడు అంటే నవ్వుతూ ఆ నారాయణుండి ఎవంటాడు నీవులు కూడా నీవు పోయి సుయోధనాదులతో అందరూ విరుచుండగా మాట్లాడవలసింది అంటే పవల మెల్లి బరుదవై పరుసనం ఆరంభం చెప్పబోయ ఆ దుర్యోధంతో కనుక రమ్మను వచ్చి రావటం చావటమే ఇక అందులో సందేహమేమీ లేదు కనుక అలా చావు అని చెప్పు ఆ దుర్యోధన్ని తొడరి తో ఆ కృష్ణ సారథికి మును సారధిగా సారథిగా ఆ అర్జునుడు రజకుడు గాపాయలు చేరినటువంటి శ్వేతాశ్రములున్నాయి గాంధర్వాస్త్రములు కట్టిన వధము నీవు ఎక్కడికి పోయినప్పటికీ నిన్ను విడివల్సుమా ఏ లోకానికి పోయినా నిన్ను పోయి వెంట సంహరించి వచ్చును రచ్చదు అంటే మత్త గజాయతలు రచ్చితావు నీవుందోడ ఆ వట్టి మాకలు పరిగేవాడు కాడు సుమా భీముడు ఎందుకు తొందరా సమీపంలోనే ఉన్నది నీవు చూస్తూ ఉండగా దుశ్శాసు పగలకొచ్చి రక్తం సాగుతాడు సుమా భీముడు అని ఎట్లో హి పలికినంతరంజను ఎత్త ఆ తరువాత అర్జునుడు ఏమంటాడు వారు గలదు వీరు గల కోదికినని చెప్పు కంగారు మీ వాడిని మిమ్ములు రేపు కదా రూపేపడూచ వసు ఓడా వారున్నారు మా వీరున్నారు అని చెప్పి చెప్పటమే తప్ప మీకు స్వయంగా స్వ స్వయంగతమైనటువంటి శక్తి లేదు ఆ భీష్మత్వ నాకుల యొక్క ప్రాపు చూసుకొని మాట్లాడటమే తప్ప కానీ బలమంతా అదే చూస్తాం సుమంగా తను మృతి శక్తి లేక ఎదురు తప్ప మూతి పదామింపు వచ్చిన నటిశల్లునే తనకు సొంత లేకుండా ఇతరుల మీరు ఆధారపడి వచ్చినా వారి బలం ఎంతవరకు ఉపయోగించును సౌరతున విభిష్ని సుగల్పు సేనలకు ముచ్చు వీవని యొక్క చేసి మహాబంపత్రుడు మహానుభావుడు వృద్ధుడు ఆ పీష్పునికి పట్టాభిషేకం చేసి ఆయన్ను ఉద్ధించి ఈసన తల పెట్టి చంపుకన చూచి యోధను ఎంత నేపకున్నా ఉప్పచేసి మా మీద ప్రేసక దోస్తూ ఉన్నాడు కానీ చంపుకొన చూచూ బీకుని కూడా తంపుకోవటమే తప్ప బీటుడు వెతికిపోడు తన తల పెట్టు భుజతత్వము కంటి నప్పుితున్న వాటనే అతని తొలి ముద్ద పొందుము కావున మొట్టమొదటిగా వేవు తీసుకురేదే భీకుని సుమా తొలి ముద్దా మొదటి ముద్దు సుమాంగా అతని వెండి తోడులందు తోత సుతలు నాశమాలదు బీకుడు అయిపోయింది అతను తోడు ఆయనైపోయిన తరువాత కరుడు ఈ ముగ్గురు అయిపోయిన తరువాత జయించగలము అనే కాచిపోతుంది మరి తాటుల కోలిన ఎప్పుడైన దుర్యోధనుడు మరి నలదుగాక తన దుష్కృతములు అనుజులు తరుజులు తమ్ముడు కుమారుడు సర్వ అంతా चगन तरह भीमल एक् के भूमि मेद पड़ी తన దుష్కృతములు అప్పుడు తల నడిపింపు కనుకపోయి రేపే యుద్ధం చెప్పి బయలుదేరి తీసి పంపించవయ్యా వారికి చెప్పి నాపుడు తమ్మ నన్న నుండుకు తాంబూల ఆభరణాదురించి వీడు కొలిపిడా రావయ్యా ఆ దోటగా వచ్చావు మహాపురుషుడు రా అని ఆ ఆభరణములు వస్త్రములు తాంబూలములైనటువంటివన్నీ భయములో పెట్టి ఇచ్చి సత్కరించి కటకంబులో రణం గుత్తంచి విసుల శిల్లనని నా హృతరాం సంజీవుని చెత్త అలా ఉన్న విసుమ రెండు వీళ్ళు స్కంభావాల గురు అని చెప్పి చెప్పగా భృతరాత్రుడు సంజీవునికేమంటాడు విను హరి తోడగల ఎచ్చనుగెలువన తీసుతనుకు తప్పుడునే ఆ పని నిలుపు ములుగుని చెప్పిన మాటలకేమే అనిది పెదపకొలునల్లా శ్రీకృష్ణస్వామి వారితో కూడిన అద్దుడు ఏం తగలదు సరే దక్కని తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది అంటే ఏమంటాడు సంజయుడు అయ్యులోకు పలుకులన్నీ విని భవర్తనయులూ ఆ ఊరూకుడు వచ్చి చెప్పినాడు ఇలా అన్నాడు సుమా భీవుడు అన్నాడు అచ్చవుడు అన్నాడు తమ్మరాజే మోయ్యి పనిచేసినాడు శ్రీకృష్ణ స్వామి వారి రాజెప్పినారు అని చెప్పి చెప్పగా అవన్నీ విని మీకు ఏమంటాడు నీ యొక్క కుమారుని దొంగ ఏను సేన లకా దుర్యోధను సమర్థమైన సైన్యములన్నీ అన్నిటి రక్షిస్తాను కదమ్ నడిపెంపకడి కలిగినప్పుడే కడి సైన్యకు గౌసే కాబట్టి అటువంటిలో కూడా నేను అడ్డుకొని సర్వ సైన్యాన్ని అవద్దు గౌశా రక్షించునో శరీరమును ఆ ప్రకారంగా నీ సైన్యమును రక్షించదును అంటే గురురాజు ఏమంటాడు దుర్యోధనుడు నీ ఎదు అందంసుల విశేషము ఎక్క స్వామి మన పక్షములందున్నటువంటి యొక్క యోధులున్నారీ వీరు అవతల ఉన్న పక్షములు అవతల పక్షములో ఉన్న మహా వారి యొక్క తారతమ్యములన్నీ కూడా చెప్పబోయ్యా నీకు తెలియజేయలేదు అనవుడు నీ వట్టను మేపడా నీవు అడిగినావు గనుక తెలిసి చెప్పకుండా ఉండటానికి వీలు లేదు కనుక వినవయ్యా అవతలా యువతలా ఉన్నటువంటి మహాయువతల యొక్క తారతమ్యములు నీ వటిలో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 అయితే ఒక్కొక్కసారి చలదే ఈ మొత్తాన్ని అవతూ నరుగుతూ ఉంటారు అది వీళ్ళంతా ఎదురు తిరిగి వచ్చి మోహరించినప్పుడు ఊరికే మార్చం పోయి వాళ్ళ మీద పట్టానికి వీళ్ళే వాళ్ళంతా మోహరించినప్పుడు మాత్రం ఇక కాలుబలము లేదు ఏనుగులు లేవు గుర్రము లేదు అందరిని నరకటమే ఆ దాంట్లో ఆ రజకుల్లో క్లాసులు ఏమిటయా అంటే రజుకుడు రథం మీద యుద్ధం చేయగలిగినటువంటి వాడు రజకుడు దానికి తక్కువ వాడు రథం మీద యుద్ధం చేయలేనటువంటి వాడు ఏలుగుడు ఏదు మీద కూడా ఉంది చేయలేనటువంటి వాడు గుర్రం ఆ గుర్రం మీద కూడా చేయలేనటువంటి వాడు కాలువరే వాళ్ళు ఆ ఇది అది పద్ధతి ఆ రజకులు నారే రథకు యుద్ధం చేసేటటువంటి రజికుల్లో క్లాసులు ఉన్నాయ్యా ఏమిటా అంటే రజకుడు సమరథుడు మహారథుడు అతిరథుడు అతిరథ శ్రేష్ఠుడు అని క్లాసులు డిగ్రీ వాడికంటే వాడు గొప్పవాడు అని ఆ అందులో నీవు అతిరథుడము నీ తమ్ములందరూ సమర సేత్ర సమరమునకు వారంతా సమరదులు నన్ను నేను చెప్పి కనుకనే రా నా ఎత్తరు కానీ నన్ను నేను చెప్పుకోకూడదు ఆత్మ ప్రశంస అంటారు నా విషయాన్ని నేను మీర మీ కాబరికి తెలిసే ఉన్నది నా సంగతి భోజాని కృతవర్మరథుందో ఆ భోజాక్ ఉన్నాడే కృతవర్మ అచరథుడు ఆ తండ్రి పని అయిన కయ్యని ఆ చాలా గొప్పవాడు ఎంత పనినా చేయగలడు ఆ కృతవర్మ శయ్యుడు అచిరథుందో ఆ శయ్యుడున్నాడే మర్తపతి ఆయన అచరథుడు వాసుదేవుతో ఈచే నిన్ను ఆ యొక్క శ్రీకృష్ణ స్వామి వారి మీద ఉన్నటువంటి యొక్క ద్వేషం చేత అల్లు కూడా రక్సు అతను అతిరథుల్లో మొదలు చాలా గొప్పవాడు అతిరథుల్లో సైంధవుడు మహారథుడు సైంధవుడు మహారథుడు అతని ద్రౌపదికి పెనపద పరిస్థితి కొంతి తన ద్రౌపది కొనకుపోగా పాండవులు తన్ని వదిలిపెట్టినారు ఆ కారణం చేత పోయి తపస్సు చేశాడు పాండవులను జయించవలేను అని కాంభో రాజకు సుదక్షణు సమరథుండు కాంభోజి చే ధిపతి అయిన నీలుడున్నాడే వాడు అర్థరథులు అవంతి దేశాధీశులకు విందరథులు అవంతి దేశాధిపతులైనందరు విందులు అర్థరథులు తెగత్తపతులు తోడం ముట్టు లేవు మహారథులు ఆ తెగత్త దేశాధిపతులున్నాడే వారు ఐదుగురు కూడా మహారథులు సమరథుడుమారకుడు ఆ లక్షణ కుమారుడున్నాడే ఆయన సమరథుడు సమరథుడు సమరడు ధారు సమరడు ధారుడు సమరసుడు అతిరథోత్తముడి కృపుడు ఆ అతిరథుల్లో అగ్రేసరుడు అతిరథ స్వేచ్ఛుడు మా కృపాచార్యుడు సమరథుడు ఆయన సమరథుడు అతవిత్మ గీవితో పురుడి పొందగు వాడు వరముల పుట్టినటువంటి వాడు మహాపురుషుడు అత్యత్మ ఉన్నాడే ఆ అర్జునుడితో సమానుడు వీధికన ఈ భూలోక సంచారు ఎవరు లేరు సమానుడు జగత్తులో ఎవరు లేరు అతిరథోత్తముడు ద్రోణాచార్యుడుచార్యులు వారు అతిరథోత్తముడు అచిర్రేష్ఠుడు అందలింద్రకెళ్ళ గురుడు అవతల ఉన్న పాండవ పక్షములో ఇట మన పక్షములో ఉన్న విలుకాండ్రకందరికి గురుడు నీకెంత మన నీకు హితుడు కాబట్టి అతను పేర్చినాడు అంటే విజృంభితే సమస్తములన్నీ నశించుకోగలుగు చూడావో అర్చును పై ఊలే వృద్ధు ముసలివాడు అని భావించడానికి వీళ్ళే సుమాయుద్ధ రంగమునందు మహోత్సాహం కలిగినటువంటి వాడు కానీ అర్జునుని మీద అర మీరించి అర్జున్ చేతరాట జాలంబుల తీవద్దు కూడా అతను ప్రాణముల చేత చిక్కువరత కలిగినటువంటి యొక్క విలుకాడు ఆ ద్రోణుడు పాటు రంగుల ముందు ప్రాణములు దాటుకునే లేదు దోడుతో సమానుడైనటువంటి ధారు జగత్తులో ఎవరూ లేదయ్యా అతిరథుడు వాక్లికుడు వాక్లికుడు అజిరథుడు అతని ఎంత ఆత్మజుడును విశ్వత శక్తి శోభదత్తుందో ఆ అతని కుమారుడు సోమదత్తుడు కూడా అలాగే అజరథుడు అసలు హవాయుధుడ సమాన బుండు సమరథా హవాయుధుడు నాడేవాడు సమరథుడు గజపు నెక్కితాయ్యమైన నెత్తు మీది ఇందుబోలే ఆ ఏనుగు మీద కూడా ఎక్కి యుద్ధం చేయగలడు అతను దేవేంద్రుడు కదా ఐరావణం మీద చేసినట్లు నీకు నెయ్యము చూడము ప్రక్కడ నీకు మంత్రి నీకు హితుడు నీకు ప్రేమపాత్రుడు కొంత పుత్రులతో పక్కకు నిన్న సల్పొలుగున రద్దులు ఒలుకు నటి రాధాసుతుండరథుడు ఆ ఎల్లప్పుడూ ఆ పాండవుల మీదకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడే అట్టి కరుడు నాడే అర్థరథుడూ కొండలములు కవచం పోవట కారణముల వీరు వాడిన వాడు వీటికి కృప పెద్ద వీని అత్త వీయంబు చెరచే అట్టకుట వీడు పాత్ర మాక్కొని పామానంబు ప్రాణములను తనకు దొంగ దక్కించు బనగలేవి అంటే కవచకుండలు తరువాత పరశురాముని యొక్క శాపంగా ఆ కారణం చేత అత్త విద్యంతా నశించిపోయింది ఆ అందువలన గిలింది అంటే ఉండడు పారిపోతాడు తరువాత ఏమది ఉండు ఆ ఇతరు ఏమరి పాట ఉన్నది వాడికి ఆ కారణం చేత ఆ తాతగారు చెప్పినట్టుగా అర్ధరథుడే సుమా కనుడు అన్న ఆట వినందుకో ఆ ఎవరైపోయినవి క్రోధం చేతములు అలా క్రోధముతో ఏమంటాడు వీట్లేనింటిన గంటి చెమ దీన నీవు గన్నది గలటే ఆబో నన్ను అర్థరథుడు అని అన్నావే ఏమిటి అంటే నిన్ను పెద్దలు చేసి ఆ వివధనుడు ఏమో చెప్పవలటము నీవేమో నీ ఇంత వచ్చినట్టుగా నన్ను ఏవి తక్కువ అర్థరథుడున్నావో చెప్పవయ్యామ్ ఆ ఎప్పటికప్పుడు నన్ను తెచ్చదే నీ పని కానీ దుర్యోధను మొహం దూచి నేను ఊరికే పోవలసి వస్తూ ఉన్నది పొత్తు నాకు చూడ అర్థరథుడీ నరయా నన్ను నీవు అర్థరగా అది పలికి కొలువు గల అనిపలికి కొలువంతా ఈతని కాయకు మాటలు ఇంటివే పది దశకు బట్టేది నేషులకు నానక బొలుగుటగాక నమ్మవచ్చునటయ్యా కితుడు అని చెప్పి నమ్మకూడదు ఎందువల్ల అంటే ఇదిగో వీరి క్లాసులు నేను చెబుతూ ఉన్నాను అని చెప్పి పెద్ద పెద్ద వారిని అంతా తక్కువ చేసి తక్కువ ఎక్కువ నోటికి వచ్చినట్టు చెప్పి వారి అందరి మనస్సులు కలంగిపోయేటట్టుగా పుండు పడేటట్టుగా చేస్తూ ఉన్నాడు ఆ ధృతరాక్షుని కిన్ని ఆ దుర్యోధుని కిన్ని వారు ఎలా చెప్తే అది మంచిది అని నమ్ముతూ ఉంటారు కానీ రాజులు కానీ పెద్దరాజులు అని ఏమంటాం మనం అంటానికి వీల్లేవు వారు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉన్నారు కానీ ఈ భీతుడు మాత్రం వచ్చి కబటి అన్నాడటోధన దుర్యోధంని నువ్వు చేయమంటాడు కచ్చబు తప్పిని ఎదుట కచ్చబు మాటల కేలయొత్తుది దుర్జనుడైద శాంతన దొర్బల మేటికి ఆ అది ఏకమంది కూడా చెతాను అని చెక్క దించినాడు వద్దు వచ్చిందాయే అక్షపాటి తడాలముడు కనుక ఈ బీకుడొక్కడు లేకపోయినందు వల్ల మనకు వచ్చినటువంటి యొక్క భంగమేమీ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 ఈ ముసలివాడికి ఎన్ని ఎన్ని సంవత్సరాలున్నాయి నాలుగు వందల సంవత్సరాల వాడు వీడు నాలుగు వందల సంవత్సరముల ముది మది తప్పినటువంటి వాడయ్యా మనసు కూడా ఓసారి ఉంటది ఓసారి పోతుంది తనకు ఇట్లాంటి వాళ్ళ మాటలు పాటించకూడదు సమా ఏదో కొంత అనుభవం ఉండి మత్స్య వయస్సులో ఉన్నటువంటి పెద్దలు వారి మాటలు ఆ పాటిగా చేసుకోవాలి కానీ అది ఇలాంటి ముసలి మాటలు బాటింత కొడు సుమాట ఆయన కిట్టడి అంటే భీపుడేమంటాడు కనునకు నా దుబలము జలము ఇది రాష్ట్ర సంపద ఇను పోయి నీ గురుడు భాగము చే నా మొసలి తనవేమిటోది పొడుచు తనవేమిటో నీ గురుడు ఉన్నాడే నీకు శత్రవిద్య గడుపునటువంటి పరశురాకుని పోయి అడగవయ్యాంగు భూమి నాకెటనే జగో ఎదుటబడి రాజులంతా ఏమైపోయినారో జగత్తున తెలుసు నా ముదిని కుమారతయం వరుసటి నా ముసరితరేమిటో నీ పోరమేమిటో రేపు అర్జునుడు చెబుతాడయ్యా హనుమానెంపక సభలోనను నే చెప్పుకొనవలసిన అనుమానం లేకుండా నీవు మాట్లాడిన మాటల వల్ల నా సంగతి నేను చెప్పుకోవలసి వచ్చింది ఇప్పుడు దుర్జనుటమైనటువంటి నీవు మాట్లాడిన మాటలను బట్టి నేను మాట్లాడవలసలసి వచ్చింది ఈ ప్రకారంగా కానీ నన్ను నేను చెప్పుకోకూడదు ంత కలుగు నీవు కలుగు చేటు వాటిల్లి కౌరగులకు దీని మూబోట్లను తెప్పనెట్టు సాలిదము మంచి పంటవు సక్కనగు కార్యము ఖగ్గము రెండు నీ రెచ్చిన మెచ్చినాడు సుమా దుర్యోధనుడు ఆ కారణం చేత నీవు నడిపించావు ఇదంతా నీ మూలకంగా ప్రార్థించింది మా కోటి వాళ్ళము ఏమి చేస్తే మాత్రము దాన్ని చేర్చగలముతొద్దిన్న ప్రతికి ఆవో కను నా తల మీద పెద్ద భారం పెట్టాడు సుమా దుర్యోధనుడు సర్వ సైన్యాధిపత్యమని కట్టి నా నెత్తిని పెట్టాడు ఆ కారం చేత సహించి ఊరుకోవలసి సుమా లేకపోతే ఈ మాటలు మాట్లాడినందుకుని చాల దొరికే వాటి అని ఆడి ముఖం గంటు పెట్టుకోకం వయసు ముఖము గంటు పెట్టుకొని చెన్నపుచ్చుకున్నా ముఖాన్ని చెన్నపుచ్చుకొని ఆ మాట్లాడలేదు అట మాట్లాడకపోతే అది అంగరాదు మీరిద్దరు నొక్కలే పరంపడే పని సక్కం చేసిగాక మీరు ఎనవ మాటలేని పొదివి పలికి కనుని దర్ని చూచి మీరు మహాపురుడు మహా బలవంతుడు ఈ పక్షము మీరు ఈ ప్రకారంగా ఒకరిలో ఒకరికి దగాదా పెట్టుకొని కలిగించవచ్చునా నన్ను పూర్తి అయినా పాండవ పక్షల తారించినా ఇక పాండవ పక్షములో ఉన్నటువంటి యొక్క యోధన విషయం ఏమిటో అది కూడా చెప్పండి చెప్పిన కన్ను మనసు నొత్తు మెత్తంగ నాకుని ఏ నడువను आ वो क्यों दंगा पांडव पक्ष